తర్వాత ఏమండి మంత్రం చూడండి తప అహమ్మ భగవతి ఆయన అన్నాడు ముఖ్యమోట అహం అన్నాడు ఆయన అహం అన్నాడు కాబట్టే ఆ అహం అనే పేరు వచ్చేస్తున్నాడు ఆయన పుట్టినట్లే ప్రతి శిశువు పుడుతున్నాడు ఆయన చూసినట్లే ప్రతి శిశువు చూస్తున్నాడు ఆయన పెరుగుమన్నట్లే ప్రతి శిశువు పెరుగుమంటున్నాడు ఆయన ఏ పేరుతో తనను తాను స్మరించినాడో ప్రతి శిశువు కూడా అదే పేరుతో తనను తాను స్మరిస్తూ ఉన్నాడు ఈనాటికి కూడా మనందరం మనతో మనం ఏమనుకుంటాం అహం అని అనుకుంటాం కదా నేను నేను అనేది భాష దృష్టి కాదు ఫీలింగ్ నేను అనే ఫీలింగ్ మనందరికీ ఉంటుందా కదా నేను అనే ఫీలింగ్ లేకుండా మీరు ఏమీ చేయలేదు మీరేమి చేయలేదు నేను ఫీలింగ్ ఉంటుంది నేను అనే ఫీలింగ్ లేని సందర్భాలు కొన్ని ఉంటాయి ఒకటి నిద్రావస్థ నిద్రపోయినప్పుడు నేను అనే ఫీలింగ్ ఉండదు యాంద్ర వ్యవస్థలో కూడా అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి అక్కడ ఆ గ్యాప్స్ లో కూడా నేను అనే ఫీలింగ్ ఉండదు ఇంకా మీకు ఆ సంవత్సర నేను అనే ఫీలింగ్ ఉంటుంది నేను అనేది ఆ ఫీలింగ్కి పెట్టిన తెలుగు పేరు నేను ఫీలింగ్ కి పెట్టిన తెలుగు పేరు అండి అంతే తప్ప లోపల నేను అని రాల్సి ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఇంగ్లీష్ లో అయితే ఈ లోపల్ గా నేను ఉండదు మనం ఉంటుంది ఐ ఉంటుంది అయి ఉంటుందంటే మీ ఉంటుంది బెటర్ మీ ఉంటుంది కాబట్టి సుగీం కలిసి కూడా రహస్యంటే ఈ నేను అనే ఫీలింగ్ అంటే ఫీలింగ్ ఆ ఫీలింగ్ నుంచి తెలుగు పేరు నేను పెట్టాను దాని సంస్కృతం అహం ఈ ఫీలింగ్ కేవలం సంస్కృతం వచ్చిన మాత్రమే ఉంటుందా అందరికీ ఉంటుంది భా ఏ భాషనా ఫీలింగ్ భాషలో వేరు వేరు కొడాలన్న ఫీలింగ్ ఉంటుంది మరి పశుపక్షి ఉంటుందంటే ఉంటుంది ఉంటుంది పశుపక్షి లోప కూడా అనేక ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు కుక్క బాస్సును చూసి తోకాడిస్తుంది వీడు బాస్సు కుక్కను చూసి చూసుకొని పిలుస్తారు వీటికి నేను ఈ కుక్క ఓన ఫీలింగ్ ఉండబట్టే కదా అలాగే అది కూడా తోట నిదాడించింది మిమ్మల్ని నన్ను బురువులో చూస్తుంది తోటారి అంటే నేను అనే ఫీలింగ్ దానికి ఉంది నేను అనే భాషలో ఉన్నది దాని భాషలో అనుకుంటుంది ఫీలింగ్ ఎక్కడైతే పోతుంది ఇది ఎక్కడ ఈ నేను అనే ఫీలింగ్ ఒక పర్టికులర్ ఫీలింగ్ నుంచి ఇష్టాలు నేను నుంచి ఇష్టాలు అం నుంచి ఇష్టాలు మీ ఇట్ ఈజ్ యూనివర్సల్ సకల ప్రాణంలోనూ ఉంటుంది ఆ ఫీలింగ్ ఒక దేహము కలిగిస్తే అది ఒక్క అదే ఫీలింగ్కి ఇంకో రకం దేహాన్ని కలిగిస్తే అది ఫీల్ అయింది అదే రకం ఫీలింగ్కి ఇంకో దేహాన్ని తిరితే మనిషి అంటే అర్థం ఏంటి ద ఫండమెంటల్ సెల్స్ ఆఫ్ సెల్ఫ్ అండి అని అది అది అన్ని ప్రాణులూ సమానంగా ఉంటుంది ఆ ఫండమెంటల్ సెల్స్ ఆఫ్ సెల్ఫే హిరణ్య గర్భుడు అంటే అదే పరమాత్మ ఎందుకు శ్రీకృష్ణుడు విద్యానయ సంపన్నైనహస్తిని శుభి చేప శచం ఉంటుందో ఒకటి ఆ సమాన్ని పండితులు దర్శిస్తారు ఆ సమేంటి సెన్సెస్ చాలు దాన్ని దర్శిస్తారు మహాత్మ నిజ మహాత్ములు సర్వము సమభావంతో చూడగలుగుతారు వారికి భేదము చూడదు అందరూ ఆత్మస్వరూపారు ఎందుకంటే వాళ్ళు ఆ ఫండమెంటల్ సెన్సెస్ సరిఫ్లో నిలిచి ఉంటారు ప్రజాపతి ఏమనుకుంటే సర్వము నేనే అనుకున్నాను సర్వాత్మ అహతి అదే వ్యాహరత వాహనం అహం నామ అభవత్ అంటే అహమ్మ అనేటువంటి పేరు వచ్చింది సో అహం నామ అభవత్ అన్నప్పుడు మీరు అస్వచ్చానికి సమాస నియమాన్ని పెట్టేసి మన్నామ అని చేరుకోడు ఎందుకంటే మతు ఏకవచనంలో అది పెట్టకూడదు ఎందుకంటే ఇక్కడ అహమ్మది అది అంగీ అది ప్రతి రూపకం అవ్య నిహత్తినిపోయి ఉన్న అవ్వ అహం అనే పేరే మీరు అస్వచ్చ ఏకవచనం అయితే సమాసంలో ప్రతి లోపం వస్తుంది హాతు పురాత లుక్ వస్తుంది అలా లుక్ అక్కడ అహం అన్నది అవ్వ అంతే కాకుండా అది ప్రతి అనుకరణాలు ఆయన తన నుంచి తాను పెట్టుకున్న పేరుని శుభకి అనుకరిస్తుంది ఇది రిపీటింగ్ దా మీరు సమాజంలో మార్చేశారనుకోండి అనుకరణం దెబ్బ తెచ్చు అంటే అహం నామ అహం ఇది నామ అహం నామా అనే ఉంటుంది దానికి మళ్ళీ సుత్తు చేయకూడదు మంచిది తస్మాత్ అందువల్ ఆ మంత్రంలో ఏముందంటే తత అహం నామ అభవత మంత్రం అందాం తపో అభవత్ వ్యాఖ్య తేనది తస్మాత్ అంటే అది తస్మాత్ పంచమే యాక్కువ దినం మీద వచ్చింది తస్మాత్ తస్మాత్ అంటే అందువన అందువనగా ఏ వదన అది ఏం చెప్తున్నారు సంస్కార అదే అర్థం అతనికి అర్థం అవుతుంది ఏమిటి అర్థం ఎందువల్లనైతే కురుతూనే అగ్రే అంటే కుడుతూనే అంటే కురుతూనే కదా మొత్తం ఆయన ఏమన్నాడు అహం ఇది అభ్యదా అహం అని పలికే అహమ్మని పలికాడంటే ఈ అహమ్ము శబ్దం ఎక్కడి నుంచి పట్టుకొచ్చినట్టు కదా ఇప్పుడు ఎలా పుట్టాడు పుడితోనే ఏదైనా శబ్దం పలికితే మనకు కొంచెం ఆశ్చర్యం వేస్తుంది పుడితోనే శబ్ద జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి అని చెప్పిన పూర్వజన్మ నుంచి పట్టుకొచ్చాడు అని చెప్పారు ఏమైనా ఒకట అన్నారు పుడితోనే వీడు ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తాడు అలాగే ఏడవ ఇంకో రకంగా ఏడవచ్చు కదా ఈయన ఏడవచ్చు కదా ఆ నేను ఏడుస్తున్నాడు పూ నడవచ్చు కదా అంటే అలా కాదు లేదు పూర్వజన్మలో ఏడు తిన ఏడితే పూర్వజన్మ ఉందనడానికి ఇదే నిదర్శనం ఉంది కదా లేకపోతే ఎందుకు ఏడవాలి ఏడుస్తున్నాడు ఏడవలసిన అవసరమైన ఉన్నది వర్తుంది రీజన్ ఫర్క్ డెమస్ట్రీ ఉండాలి అంటే దిస్ కెనాట్ బి ది ఇది బిగినింగ్ అయితే దీనికమే ఉంటుంది సార్ ఏదో బిగినింగ్ ఇది బిగినింగ్ కాదండి నేను ఇది పూర్వం ముందు ఏదో కావచ్చు పూర్వజన్మ అని కాదన్నాకి అసలు వీలు లేదు దేహాభిమానం ఉన్నంత వరకు పూర్వజన్మే ఓకే కానీ మళ్ళీ మీరు దీన్ని ఆత్మలో కొట్టు కూడా ఉంటుంది చూడండి ఆత్మలో ఇవన్నీ సో పూర్వజన్మ పూర్వజ్ఞాన సంస్కారం ఉంది సో పూర్వపు చేసిన ఉపాసన యొక్క సంస్కారం అహం అన్నది ఉపాసన దీన్ని అహం గ్రహోపాసన అని కూడా అంటారు అహమ్మది ఉపాసన అహమస్ అహమశంది ఉపాసన అది ఎటువంటి ఉపాసన అంటే మిమ్మల్ని జ్ఞానంలో పట్టుకెళ్ళిపోతుంది ఈ బ్రహ్మత్వాన్ని ఆవిష్కరింపజేసే ఉపాసన అహమస్ అసలు సో చేసిన జ్ఞానం అంటే ఉపాసన ఆత్మజ్ఞానం కాదు ఆ పూర్వముందు ఉపాసన యొక్క సంస్కారం తన గురించి తనకు అహం అని తన గురించి తనకు అహం అని ఆయనకి తెలిసింది ఆయన అహం అన్నాడు అహం స్మి అని పలుకున్నాడు ఆయన అలా పవకబట్టి అది కథ అంటే పవకబట్టి పలికినాడు గొప్ప అహమ్మా భవతు ఆయనకి అహమ్మని పేరు వచ్చేసి అహమ్మని పేరు అంటే ఇప్పుడు పేరుంటే పేరు ఎలా ఉండాలంటే మనిషిని అత్యుడిగా ఉండాలి పేరు పెడితే అది వాడు ఆ పేరును తన పేరును తాను అహమ్మని ఉచ్ఛేదించుకుంటున్నప్పుడు వాడిని వాడికి సుఖముక్తినిచ్చిందిగా ఉండాలి అలాగే ఇతరులు పిలిచినప్పుడు కూడా సుఖముక్తినిచ్చిందిగా ఉండాలంటే విద్యనే ఇచ్చి పేరు పెట్టకూడదు పెద్ద పెట్టాలి పేరు పెట్టకూడదు ఆధునిక కాలంలో భర్త భార్యని సంప్రదిస్తారు ఆవిడని కన్నదే తప్ప పేరు ఏం పెట్టారో ఆమెకి ఏం తెలుస్తుంది అవి సంప్రదించకూడదు దేనికి అన్నిటికీ ఆవిని సంప్రదించిన డబ్బు కట్టుబెట్టేట్టు సంప్రదించచ్చు తప్ప పేరు పెట్టి ఎప్పుడు విధంగా దగ్గర పెడతారు సో పిలుపు ఒకటే ఉంటుంది సంతి కాదు ఆవిని సంప్రదిస్తే ఆంటుందో నాన్నే వీడు వీడు గెలిగెళ్ళి అడుగుతూ ఉంటాడా వాళ్ళ నాన్న పేరు ఎలా పెట్టడా అని వీళ్ళ నాన్న పేరు పెట్టాలని వీలుకుంటుంది మా నాన్న పేరు పెట్టుకుని ఆవిడ ఉంటుంది కాబట్టి కలిసి ఈ నాన్న వీడి పెట్టేస్తారు నాన్నలు అడ్డు నా నా అనుభవంతో అనుభవాలండి లేకపోతే నేను ఉపనిషత్తులు అన్నీ కొంతకాలం పెట్టుకో ఉన్నాను కదా నా మనస్సులో మాత్రం చెప్తున్నాను ఋషులు వానప్రస్థమని ఒకటి సజెస్ట్ చేసి చెప్పారు వాళ్ళు ఏమన్నారంటే మీ కూతుళ్ళ దగ్గర కుర్తుల దగ్గర మన వాళ్ళని వాళ్ళని ఆడించుకుంటూ మీరు ఉండకంటారా అలా వానప్రస్థంలోకి పోండి అని చెప్పారు అని చెప్పారు దానికి అది ఒక ఆశ్రమం అని పేరు పెట్టారు కాబట్టి వానప్రస్థానికి వెళ్ళనున్నప్పుడు వాడు కరడు వాడు వాడు హృదయంలో జాలి లేక చెప్పాడు అంటారు ఆ మాట ఋషి ఋషి జాలి లేని క్రూరస్వభావు అంటారా ఎందుకంటే పెద్ద వయస్సులో అనారోగ్యానికి సంబంధించిన ఇష్యూస్ ఉండవని ఉంటాయని వాడికి తెలియదా చెప్పిన వాడికి వాడు ఈ వెంట్రూ ఆల్ దాట్ ది ది పాయింట్ ఈజ్ పెద్ద వయస్సులో వచ్చే అనారోగ్యాలకి ఈ కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు వీళ్ళు సొల్యూషన్ కాదనే రహస్యం ఆ రిషికి తెలుసు అని చెప్పి వీళ్ళు సొల్యూషన్ కాదు మరి సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది దానికి సమాధానం ఏమిటంటే రెండు సమాధానాలు ఒకటే మీ హృదయంలో ఆత్మస్వరూపం నుంచి వస్తుంది రెండు విధి నుంచి అయినా దేవుడు జరిగే హయ్యర్ పవర్ మీరు లోపలికి చూస్తే ఆత్మస్వరూపం నుంచి వస్తుంది పైకి చూస్తే బయటకు చూస్తే జరిగే హయ్యర్ పవర్ అక్కడి నుంచి ఇప్పుడు రెండు నెలలతో కాలు జారిపడ్డారనుకోండి మీకు సహాయం వస్తుందా కదా తక్కువ వస్తుంది ఇంట్లో కాలు జారి పడితే పలుసు నుంచి కూడా ఎవడో ఉండడు రోడ్డు మీద కాలు జారి పడితే నలుగురు పరిగెత్తుకు వచ్చి సహాయం చేస్తారు ఎయిర్పోర్ట్ లో కాలు జారి పడితే డాక్టర్ నర్సు వస్తారు ఎయిర్పోర్ట్ లో దాడులు పడితే డాక్టర్ అండ్ నర్సు వాళ్ళ దేవుడు బిఆర్ డ్యూటీ ఎవరు పడతాడా అని ఎదురు చూస్తూ అలా పడగానే పరి వెంటనే బీపీ అన్ని చెక్ చేసేసి విమానంలో చక్కగా కూర్చోబెట్టి విమానంలో సీట్లు కూర్చోబెట్టి వెళ్తారు అవసరమైతే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళిపోతారు ఒకసారి నాకు తెలిసిన స్వామిజీ ఒక ఆశ్రమానికి రావాలి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది చికాగోతో అది ఎక్కడానికి బోర్డింగ్ పాస్ కొట్టుకుని కూర్చున్న ఆయన సడుపులో బోట్లు వచ్చాయి విపరీతమైన సడుపుల బోట్లు తట్టుకోలేదు అలా మెడికల్ తిరిగిపోతుంటే కుర్చీలో అక్కడ అందరూ కూర్చున్న చోట కూర్చున్న ఎవరో చూసి ఆయన హీ సఫర్ని అని చెప్పే డాక్టర్లు వచ్చేసారు ఆయన హీరో హాస్పిటల్ అని సార్ అంట వెంటనే ఎక్కడి నుంచి సైన్సి సర్జరీ కూడా చేసి నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంది రిలీజ్ చేసిన తర్వాత ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు ఆయన ఎప్పుడు రిలీజ్ అయ్యారో అదే రోజున ఆయనకు సీట్ ఏర్పాటు చేసి తీసుకొచ్చేసారు కన్న కొడుకు చేస్తాడు అంతా మీరు చెప్పండి ఎందుకంటే నేను నిందించట్లేదు ఎవరు సమా మీకు సమాజ ధర్మం వల్ల ఉంది సృష్టి యొక్క ధర్మం వల్ల ఉన్నది ఈ ధర్మాన్ని మహర్షులు గమనించి వాళ్ళు వానప్రస్థాన్ని సృజ్ చేశారు ఆ భరోసా ఆ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ వన్ సెల్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది హయ్యర్ సెల్ ఎవరికైతే ఉందో వాడు గురులకి తల్లవేసుకుని అడవికి పోమంటే పడతాడు అదే వానప్రస్థాశ్రమం ఉంటే అదే డైన్ కమింగ్ బ్యాక్ టు ఆయనలో ఆ సంస్కారం ఉండబట్టి ఆయన అహం నామిక అహమ్మని పేరు వచ్చేసింది కాబట్టి అహమ్మనే పేరు ఎవరికి అహమ్మనే మాట దేనికి వాడతారు ఆత్మస్వరూపాన్ని చెప్పడానికి వాడతారు అహం అహమ్మని ప్రజాపతికి పేరు అది ఆ ప్రజాపతి యొక్క అంశం మీలో ఉంది కనుక మీకు కూడా అహమ్మనే పేరు మీరు మీకు మీరు పెట్టుకున్న పేరేమిటి అహం మామూలుగా లోపంలో మీరు చూడండి తలుపు తడతాడు ఎవరు అని అడుగుతారు లోపం మీద నేను అని వీడి చెప్తాను అది ఎవరికి వాడు పెట్టుకున్న పేరు అహం ఈ ప్రజాపతి పెట్టుకున్నాడు కాబట్టి మనం కూడా అదే పేరు పెట్టుకుని ఉన్నాము అహం యొక్క స్వరూపం తెలిస్తే మీకు పరమాత్మ స్వరూపం తెలిసినట్టే మీకు మోక్షం వచ్చేస్తుంది అహం నామ అభవత్ తర్వాత మంత్రం చూడండి తస్మాదీత ఆమంత్రికమయమితి అథ అన్నామూకైతేనే ఇప్పటి కూడా తస్మాదంటే అందువలన ఏతర్హి అది ఈనాడు కూడా ఆమంత్రి చిలువబడిన వాడు అందులో ఎవరు మీరు అని ఆ విధంగా పిలవబడ్డ మనిషి అహమయం ఇది మొట్టమొదటి ఏమని చెప్తాడు ఈ నేను అని చెప్పి అత్య ప్రే ఈ నేను ఫలనవాడిని అని తర్వాత మిగతా పేర్లు చెప్తాడు కాబట్టి మొట్టమొదటి పేరు అహం తర్వాత పేర్లన్నీ పెట్టుకున్న పేర్లే మీరు ఆ పెట్టుకున్న పేరు మీద ఎక్కువ ప్రేమ వాసన పెట్టుకోకూడదు అది వాసన నామవాసన రూపవాసన రూపం మీద ఎక్కువ వాసన ఉండకూడదు అయితేనే ఉంటే అద్ద అద్దము అస్తమానం ప్రతి చోట అద్దం పెట్టుకున్నారనుకోండి ఇక్కడ వద్దాం అక్కడ వద్దాం అక్కడ వద్దాం అక్కడ వద్దాం విలువత అద్దము అన్ని పెట్టేది అనుకోండి మీకు వెళ్ళినా మీకు మీరే కనపడుతూ ఉంటారు రూపం ఆ రూపం మీద వాసన కూడా ఏర్పడదు ఆ వాసన రెండు రకాలు నేను అందంగా ఉన్నాను బలంగా ఉన్నాను పాటి చూ వాడను మంచి దృఢంగా ఉన్నాను లేకపోతే మంచిగా రూపము బాగున్నది రంగు బాగున్నది ఈ రకమైన వాసన అది ఇట్స్ నాటే గుడ్ వాసన అని చెప్పారు ఆ తర్వాత వైరస్ వచ్చిన తర్వాత అయిపోయి ముడతలు వచ్చేస్తున్నాయి ముఖంలో అయిపోయింది చూస్తుంది వచ్చేసింది అని ఇలాంటి వాసన అని ఒక రకమైన ఆపోజిట్ ఇప్పుడు పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ కూడా ఊరికే ఊరికే అడ్డా అక్కర్లేదు బొట్టు పెట్టుకో బొత్తు మిమ్మల్ని బొట్టు ఎవరు పెట్టుకోకున్నాడు బస్సు పెట్టుకోకున్నాడు కానీ బొట్లు పెట్టుకోలేదు అమ్మాయిలా ఏమన్నా బొట్టు పెట్టుకోవడం అమ్మాయిలు పెట్టుకుంటారు బొత్తులు మొగాళ్ళకి బొట్టు బొట్టును కానీ బూడికి కొంచెం చూసుకుని ముఖానికి ఇలా ఇలా రాసుకోవటం అర్థం అక్కర్లా అంతేగా మళ్ళీ బూర్ పెట్టుకోవడానికి కూడా ఒక అలంకారం ఎవరైనా కాస్మెటిక్ గా ఏమన్నా కొంతమంది ఎలాగైతే ఒకటి ప్రయాణ చేయించుకుని అలా పెట్టి దాని ఎలా పెట్టి తిరిగి చేసి అది తీసి మళ్ళీ కొత్తనాయా భూమి ఎలా పెట్టుకుంటారు అలాగే పెట్టుకోవాలి పెద్దలు అలాగే ఉంటారు అంతేగాని అందంగా పెట్టుకోవాలి భూమి ఎందుకంటే అర్థం యొక్క ఆవశ్యకత లేదు రూపవాసన నామవాసన నామాన్ని పెట్టుకుని అలాగా నా పేరు నా పేరు నా పేరు నామరూపాల వాసన ఉండకూడదు మరి ఏముండాలి అహం అని మీరు అహం పట్టుకుంటే ఉపాసన అవుతుంది కానీ అహం గ్రహ ఉపాసన అంటారు గ్రహం అంటే పట్టుకోవడం అహం పట్టుకుంటే ఉపాసన అవుతుంది ఇంటి పేరు పెట్టుడు పేరు పెట్టిన పేర్లే అన్ని పేర్లు పెట్టిన పేర్లే పట్టుకుంటే వాసన అవుతుంది వాసన ఉండకూడదు ఉపాసన ఉండాలి ఆయన మొట్టమొదట ఆయన అహం అనుకున్నాడు అందుకే ఈనాటికి కూడా ప్రతి వాడి పేరు అహమ్మే మిగతా పేరుని మాట మేము పెట్టుకున్న పేర్లన్నీ అన్ని తర్వాత వస్తాయిగా పేరు అహం భాష్యకారులు అంతా అనుకుంటాం ఉపనిషత్తు అహమితి ఉపనిషత్తు అయితే అర్థమేంటో తెలుస్తుందండి రహస్య నామధేయము అని ఉపనిషత్ అంటే మీకు మీ స్వరూపానికి గా వేడిపోయిన పేరేమిటో చెప్పండి ఉపనిషత్ ఉపనిషత్ మీ స్వరూపం లోతుల్లో కంటా ప్రవేశించి మీ పేరు చెప్పాలి ఇంకా అంతకంటే వేరే ఉపనిషత్తులు వేరే ఉండదు రామారావు సుబ్బారావు ఇలాంటి పేర్లు చెప్పి వాళ్ళు ఉపనిషత్తులు ఎందుకు అవుతాయి అవన్నీ కూడా మనుషులు పెట్టుకున్న పేర్లు ఉపనిషత్తులలో పూర్ణి వాళ్ళు ఈ పేర్లు ఎలా ఉండేవి అంటే తమకంటో ఒక నామధేయమన్న స్టౌనకుడు అనే పేరు ఆయన సునకస్ చేపత్యం పేరు సునకుడు తండ్రికి సునకహ అని పేరు పెట్టాడు ఎందుకు పెట్టారు కుక్క ఆ పిల్లాడు పుట్టాడు ఉమ్మడికి సునకహ అని పేరు పుల్లన్న అని పేరు పుల్లన్న కుళ్ళయ్య పేర్లు ఉన్నాయి ఇప్పుడు గూగుల్ చీఫ్ పేరు సిచ్చయ్య తెలుగు పిచ్చి తమిళ పిచ్చి ఒకటే వేరే కాదు తమిళ భాష అయ్యుట్టుంది ఒకటే అయ్యుట్టుంది ఆయన పేరు పిచ్చేయ పిచ్చేయ్యి తెలుగులో అయ్యా అనేది వైవే అని రాష్ట తమిళల్లో ఐకారంటుంది ప్రజదానికి ఐకారమే వడా అంటే వడై చెన్న అంటే చెన్నై ఐకారం అధికంగా ఉంటుందా తమిళ భాష యొక్క అనుకోని పిచ్చయ్యాని పిచ్చై ఆయన స్పెల్లింగ్ మీరు చూస్తే పిఐ సిహెచ్ఏఐ అని అంటున్నారు పిచ్చై అయిన పేరు ఆయన గూగుల్కి హెడ్ అండ్ చాలా గొప్పవాడు ఆయన స్వాభాయుడు కాదు చాలా గట్టివాడు గొప్పవాడు చాలా మంచివాడు అని కూడా విన్నాను నేను కాబట్టి ఇవన్నీ తర్వాత పెట్టుకున్నాడు మొట్టమొదట అహం ఉపనిషత్ అహం అన్న ఉపనిషత్ తర్వాత ఎవళ్ళ పేర్లు వాళ్ళకి ఉమ్ముతాయి రాజు ఉపనిషత్తు అందరికీ సమానంగా ఉంటాడు ఎందుకని ఆత్మ అందరికీ సమానం ఆత్మ ఒక్కటి కాబట్టి ఆత్మకి పెట్టిన పేరు అహం ఇద్దరు మహాత్ములు ఉన్నారండి ఒక ఆయన అహం కహ కొన్ని తిరగేయండి కోహం అని నువ్వు ధ్యానం చేయి మోక్షం వస్తుందని చెప్పాడు ఒక ఆయన పేరు ఇంకొక ఆయన అహమస్మి ధ్యానం చేయనున్నారు అహమస్మి అహమస్మి ధ్యానం అంటే వీఆర్ నాట్ టాకింగ్ అఫ్ ఎ సెంటెన్స్ నాన్ వెర్బల్ ఫీలింగ్ అది అహమస్మి అనేది ఫీలింగ్ దాన్ని సెంటెన్స్ కింద కన్వర్ట్ చేసేస్తారు అది అది పెద్ద సమస్య ఏంటంటే సెంటెన్స్ ని కన్వర్ట్ చేశారని కొన్ని వెర్బల్ అయిపోతుంది వెర్బల్ అయిపోతే మీరు జపం చేయాల్సి వచ్చింది సోహం సోహం కూడా ఫీలింగే ంసగాయత్రులు ఎలాగా అలా గాలి తీరుస్తున్నప్పుడు సో హం అక్కడ కాన్షియస్ గా చేస్తారు ఇట్ ఈజ్ నాట్ ఎస్టిక్ సౌంట్ ఇట్ ఈస్ నాట్ ఎస్ సో హట్ ఎంగిస్టిక్ సౌంట్ అహం కూడా ఇట్స్ నాట్ ఎ లింగిస్టిక్ సాఫ్ట్ ఇట్ ఈస్ సౌండ్ ఆఫ్ ది ఆత్మా ఎందుకంటే sound of the mind is language language is a mental tool created by the mind for the purpose of the mind the language aham is not language i am saying aham soham aham ke saha saha aham dantlo ni me language lakshana alisey language lakshana ayite consonance achchu lannariki samanam undi కన్సనెన్స్ లాంగ్వేజ్ కి స్టేప్ హోల్డింగ్ అంటారు కన్సనెన్స్ తీసేయండి కన్సనెన్స్ తీసేస్తే సోహంలో ఏం మిగులుతుంది ఓం మిగులుతుంది సకారం తీసేయండి ఓ ఉంటుంది ఆ తీసేయండి ఆ వాళ్ళే ఆకారం లో కలుస్తుంది మకారము ఇట్ ఈస్ బోత్ గోగల్ అండ్ కన్సనంట్ నాసిక గోగల్ ఇట్ ఈస్ సిగల్ అండ్ ఇట్ ఈస్ సి కన్సనంట్ అని చెప్పే అమ్ అహా అన్నప్పుడు ఈ అమ్ అన్నది అచ్చుల్లో ఉంది అహ అన్నది కూడా అచ్చుల్లో ఉంది మళ్ళీ మీరు హల్లుల్లోకి వెళ్తే మాను హా అక్కడ మళ్ళీ కనబడతాయి అంతాక వాటిని మీరు హు కింద రక్షించుకోండి మకారాన్ని ఓం వచ్చింది కాబట్టి సోహం నుంచే ఓం వచ్చింది కనుక అహమస్మి నాన్ వెర్బల్ ద ఫీలింగ్ ఆఫ్ అహమస్మి మీరు మీ ఫీలింగ్ ఆఫ్ అహమస్మిలో మీరు ఉండండి మీరు ట్రై చేయండి అహమస్మి ఫీలింగ్ లో మీరు ఉన్నప్పుడు అదే ఉపాసన అప్పుడు మీకు అక్కడ ద్వైటం ఉండదు దేహం ఉండదు మనస్సు ఉండదు ఏమి ఉండదు మీరు కాలమునే అతీతమైన ఆత్మస్వరూపులుగా మిగిలిపోతారు కనుక అది ఉపనిషత్తు అని పేరు దానికి శంకర్లు ఉపనిషత్తు అని పదం వేశారు సో తస్య ఉపనిషద్ అహమితి శృతి ప్రదర్శితమేవ నామక్ష్యతి అది ఇక్కడ పేరు వేదం పెట్టిన పేరే చెప్పబోతున్నాడు వేదం పెట్టిన పేరే ఇది వక్ష్యతి సంబంధ సో ఇది అక్కడ ఉపనిషత్ అహమితి శృతి ప్రదర్శితమేవ నామ అహం ఇది వక్ష్యతి అలాగా ఇది వక్ష్యతేన సంబంధం ఓకే అని చెప్పబోతున్నాడు ఆయన ఆయన చెప్పబోయే పేరు వేదము చేత చెప్పబడిన పేరే చెప్పబోతున్నాడు ఓకే సో అహం అనే తర్వాత మళ్ళీ వస్తుంది ఓకే ఆయన మొత్తమొదట తన పేరు వేదం పెట్టిన పేరు తాను చెప్పాడు కనుక ఈనాటికి కూడా ప్రతి వాడు కూడా మొత్తమొదట ఆయన చెప్పినట్టుగానే వేదం పెట్టిన పేరే చెప్పి అదైన తర్వాత వాళ్ళు వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న పేర్లు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఏదో పేరు పెట్టుకుంటాం అది పెద్ద ఏ పేరు పెట్టినా అహం దగ్గరికి వెళ్లి పేరే ఉండాలి ఏదో పేరు మంచి పేరు ఏదైనా స్ఫూర్తిదాయకమైన పేరు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఆయన పేరు వేర సుబ్రహ్మణ్య సత్యనారాయణ సాయి శర్మాను బట్టి అనుకోవాలి అంటే అర్థం ఫస్ట్ వెరీ క్యాస్ట్ కాన్షియస్ అని ఆ శర్మాను బట్టి బ్రాహ్మణుడు తర్వాత మామూలుగా లోకంలో ఎన్ని రకాల సూపర్ స్టేషన్స్ ఉన్నాయో మా అమ్మ గారికి తామి గారికి అమ్మమ్మ గారికి నాయనమ్మ గారికి మా కూతురికి కొడుక్కి వీళ్ళందరికీ ఉండే సూపర్ స్టేషన్స్ అన్ని కూడా ఆ పేర్లో మీకు కనపడుతూ ఉంటా ఇలా వేరే అర్జానం సోహమే హంసహ హంసోహం కాదు సోహమే హంస అవుతుంది సోహం తిరగేస్తే హంస మరా తిరగేస్తే ఏమవుతుంది తర్వాత మళ్ళీ దానికి ఇంకో అహం పెడితే హంసోహం అవుతుంది హంస సోహం సోహం సోహం సోహం అంటే హంసోహంసోహం తస్మాత్ తస్మాదంటే అందువలన అందువలన అంటే ఏమిటండి ఎస్మాత్ కారణే ప్రజాపతం హేమం వృత్తం తస్మాత్ అందువలన అందువలన అంటే సకల ప్రాణులకు కారణభూతుడైన అంటే ఉపాధారం ధాన కారణుడైన ప్రజాపతి ఎందు ఈ విధంగా ఉంది ఈ విధంగా అవడం అంటే ఆయన తనను తాను అహం అనే ఉపనిషత్తుతో పిలుచుకున్నాడు అందువలన సత్కార్య భీతే సుప్రాము శూన్యు ఆయన నుంచి పుట్టిన ప్రాణును మనం అందరం తా ప్రజాపతి యొక్క కార్యము ఆయన నుంచి వచ్చిన ఎఫెక్ట్స్ కనుక ఆ విధమైనటువంటి ప్రాణులు అతి ఏ తర్హేతర్ అతి అంటే ఏకస్మిన్నపి అంటే ఈనాటికి కూడా ఆమంత్రి పిలువబడిన వాడి లేకపోతే ప్రశ్నించబడిన వాడే ఆమంత్రణం ఉంటే పిలువడం ఉంటుంది ప్రశ్న ఉంటుంది అయా మీరెవరు అంటే పిలిచినట్టే కదండి అయా మీరెవరు అంటే పిలిచినట్టు అవులేదా కాబట్టి ఆ విధంగా పిలవబడి ప్రశ్నించబడిన వారి మనిషి ఏమని చెప్తాడు సమాధానం అగ్రే మొదట అగ్రే అంటే ప్రధమం మసమోట ఏమని చెప్తాడు అహమ ఈ నేను అని అహంతో తనను తాను ముందు పరిచయం చేసుకుంటాడు అంటే అహంతో పరిచయం చేసేటంటే అహమ్మనే పేరు వేరు పేరు అది కారణ ఆత్మానమీ మొట్టమొదట తనను కారణస్వరూపముగా కారణ ఆత్మ అభిధాన తనకు కారణమైన ప్రజాపతి ఆత్మా ప్రజాపతి ఆ ప్రజాపతి తనకు పెట్టుకున్న పేరు ఉందో ఆ పేరుతోతే తనను తాను పరిచయం చేసుకుంటాడు ఎలాగంటే ఓ నెక్లెస్ నువ్వెవరు ఆ నెక్లెస్ చూసి ఎవరు అని అడిగారు నేను అమ్మగారు మనలో నెక్లెస్ చూసి ఆయెవరు అని అడిగారు అంటే అప్పుడు నెక్లెస్ ఏమంటోంది బంగారము చెప్పి ఆ తర్వాత నేను బంగారాన్ని నెక్లెస్ రూపంలో ఉన్నాను అని చెప్పాను ఆ విధంగా ప్రతివాడు కూడా ప్రజాపతి యొక్క నామాన్నే తనకు పెట్టుకుని నేను అని చెప్పి ఆ తర్వాత మిగతా చెప్తున్నాడు ముందు చెప్పి ఆత్మానం అభిధాయ తన పేరు చెప్పి ఆ తర్వాత ఏం చేస్తున్నాడు ముందు అహమ్మని చెప్పేస్తారు అహమ్మని చెప్పేస్తే ఈ పిలిచినవాడు లేక ప్రశ్నించినవాడు అహమ్మే విశేషనామ నీ పర్టికులర్ పేరు చెప్పు విశేషనామ జిజ్ఞాసలే ఎవరు తలకూడితే ఎవరు నేను నేనంటే ఎవరండి అప్పుడు తన అసలు శుభారావు అండి అని అమ్మలేదు నీ పేరు నేనే నా పేరు నేనే మా పిల్లాడి పేరు నేనే మా కుక్క పేరు కూడా నేనే అందరికీ పేరు నేను కామన్ నేను కాదయా విశేషనామని చెప్పు నాకు విశేషనామం తెలుసుకోవాలని కోరిక గలదు అని మళ్ళీ వీడు రెప్పించినప్పుడు ఇంకో పేరు చెప్తాడు అదంతరం తర్వాత చెప్తాడు ఏ పేరు చెప్తాడు ఆత్మనామని చెప్పడు ఆత్మనామో అహమే విశేష పిండాదిత విశేష అంటే భిన్నమైన పేరు ఉంటుంది పిండం అంటే ఇదండి అధికారు పోయినప్పుడు కూడా పిండాలే పిండ శబ్బంతో వ్యవహారం ఇదే పిండము దీనికి సమర్పించేది కూడా ఈ పిండము ఈ విశేష అన్నది పిండానికి కాదు విశేష పిండ అభిధానం పిండానికి పెట్టిన విశేషమైన పేరు వర్తుకులు అదే ఉంటుంది పిండాభిధానం అది చెప్తారు అది ఏమవ్వచ్చు వైదిక కాలంలో దేవదత్త హాని అంటే దేవుడు మాకిచ్చాడు లేదంటే యజ్ఞదత్త ఆ యజ్ఞము యజ్ఞ పురుషుడు మాతో అనుగ్రహించినాడు అని అలా పెట్టుకున్నాడు దత్త శబ్దానికి అర్థం అనేది దేవదత్త యజ్ఞదత్తు ఎది ప్రభుత్తే అని చెప్తాడు కథ గి అంటే మరి ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ దేవదత్త యజ్ఞదత్త ఎక్కడి నుంచి రావడో తల్లిదండ్రులు పెట్టిన పేరే కానీ ఎవరికి వాడు పెట్టుకోడా పేరు ఎవరికి వాడు పెట్టుకున్న ఉపనిషన్నామో అహం తల్లిదండ్రులు పెడతారు ఎన్నామ అండ్ తల్లిదండ్రులు ఆత్మకి పేరు పెట్టారు ఆత్మకి వాళ్ళేం పేరు పెడతారు వాళ్ళ పేరు అదే ఆత్మకి పేరు అహం వాళ్ళ పేరు ఇంకా అదేం పెడతారు వాళ్ళు ఆత్మకి పేరు ఆయనే పెట్టాడు ప్రజాపతి గారిని పెట్టేసేది అయిపోయింది వీళ్ళు ఈ పిండానికి పేరు ఒకటి కలిగిస్తారు ఆ పిండ ఆ పేరుతోటి తర్వాత చెప్తారు తల్లి తండ్రి కలిసి పెట్టిన పేరుని తర్వాత చెప్తారు మాతాపిత పురుషం భవతి ఏదైతే ఉందో ఎత్తు నామ భవతి తిని తర్వాత చెప్తాడు ఓకే మళ్ళీ మంత్రం దగ్గరికి రండి భవతి అది ఎత్ అస్థవతి అది కూడా మంత్రంలో భాగమే ఎటు మంత్రం ఎటు అస్థ్యవతి ఎత్ అంటే ఎమ్నామ ఏ పేరు అసలు దీనికి భవతి ఉన్నది ఎఖనియోచి మాతృపురం తత్ ప్రబ్రూతే అని అంతవరకు మంత్ర ఎదస్ తబూతే వెనక్కి ఓకే ఇంకా తర్వాత సయోన్వహ అస్మాత్వస్మాత్వాన ఔషత్ తస్మాత్పురుష అక్షదాకాయ పూర్వస్మాత్స్ సర్వాన్ పాప్మన ఔషత్ తస్మాత్పురుష ప్రజాపతిగారి ప్రత్యేక నామాలను ఉంట పెడుతున్నారు తల్లిదండ్రులు పెట్టినట్టుగానే ఆయనకు కూడా ఒక పేరు ఏదో ఒక పేరు పెట్టేస్తాం ఆయనకు ఒక పేరు ఉంది ఆల్రెడీ ఉపనిషత్ అని ఇంకో పేరు పెడదాం పురుష పురుష పేరు పెట్టారు పుర్వ్ రెండు కనబడుతున్నాయి పుర్వ్ ఉషన్ నిరుపుత ఉంది అన్నప్పుడు పుర్ అంటే పూర్వం నుంచి వచ్చింది పురులంటే పూర్వము అని మీకు కనెక్షన్ వస్తుందిగా అంటే ఇప్పుడు ఆ నువ్వు అది ఒక పరిస్థితిని బట్టి వచ్చింది ఒరిజినల్ గా హ్రస్వమే పుర్ర ఉన్నప్పుడు అకహ ఉంది సో రేఖ కానీ వకారం కానీ ఉన్నప్పుడు ఉపధ ఉపధటి ఉపధయ అయిన అక్కుకి దీర్ఘం వస్తుంది ఇప్పుడు అక్కడికే అయితే ఐగుణం ఉందిగా ఇది పుర్రది పురుకి దీర్ఘం పెడితే ఏమవుతుంది పూర్వవుతుంది కొన్ని సందర్భాల్లో వస్తుంది రేషాంత స్త్రీలింగ పూరి శబ్ద పుర పుర కాబట్టి పుర్ర దీర్ఘం పెట్టుకోండి దీర్ఘం పెట్టుకుంటే పూర్వంలో మా పక్కన పూర్వం కాబట్టి పూర్వంటే అర్థం ఏంటి పూర్వము ఉష ఉష అంటే తాగలా పెట్టుకుంట ఉషాకి గుణం వస్తే ఓషతి అవుతుంది ఉషా ఉషు చెప్పు తీ పెట్టి పుదంతల గుణం చేస్తే ఓషతి ఉష దహనే ఓకే కాబట్టి నేనేదో చెప్పేస్తున్నా కాదు తర్వాత కావాల్సింది మాట్లాడి ఏదైనా కావాల్సి వస్తే ఏంటో స్నేహం వ్యాకరణ పండించండి పడుగా ఏదో అలాగే దాన్ని చెప్తున్నా కాబట్టి ముందే తగలమెట్టాడు ఏం తగలబెట్టాడు ముందే అయినా ప్రజాపతిగా పుట్టేటంటే మహాపాపములు ఎన్నుంటే అన్నింటినీ తగలబెట్టేసి ఈయన ప్రజాపతిగా పుట్టాడు కాబట్టి ఏమిటి పురుష ఇలాగే ఉంటుందండి ఈ బృహదారంగనిషత్తు చాలా జోటిలంగా ఉంటాడు సో ఇప్పుడు చూడండి మంత్రం సహా పూర్వూర్వ సో పుష్టి కొడుతో జూడో యత్ అంటే ఏ రూపంగా పూర్వము ఏ రూపంగా ఉన్నాడు పూర్వం యజమానుడు అంటే అశ్వమ త్యాగం చేసిన వాడు ఆ రూపంగా ఉన్నాడు ఆ రూపంగా ఉన్నవాడై పూర్వకు అర్థం ఎకూర్వ ఏ రూపంగా పూర్వము నుండి ఉన్నవాడై ఏం చేశాడు అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్మన ఔషత్ ఈ సర్వము నుండి సకల పాపములను తగులబెట్టినాడు మంత్రానికి అర్థం చూడండి తర్వాత వివరిస్తారు భాష్యకార్ తస్మాత్ పురుష అని తెలిసి నేను పూర్వమని అంటే పూర్వము సకల పాపములను తగులబెట్టినాడు అంటే ఉపాసనా బలం చేత ఆయన హృదయంలో ఉండేటువంటి ప్రతిబంధకములన్నిటినీ తగులు పెట్టినాడు ఉపాసనంటే అగ్ని అని ఉపాసనాగ్ని బంగారాన్ని నిప్పుల్లో పెడతారు పెడితే ఏమవుతుంది ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి అది హేమవ్రతము అని జీవితంలో హేమవ్రతం ఉండాలనే ఒక సలహా బంగారాన్ని నిప్పుల్లో పెట్టి తీసినప్పుడల్లా మరింత ప్యూర్గా తయారవుతుంది అలాగే మనం కూడా జీవితంలో ఏదో కష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టం వచ్చి కష్టం ఉంటే నిప్పుల్లో పెట్టడం వంటిదే కదా నిప్పులు కొన్నిలో పడేసినట్టే కష్టం ఉంటే ఉడికిపోతాడు పాపం కష్టంతో కానీ కొంతసేపడికి బయటకు వస్తాడు సరే ఇంక పోతే కూడా బయట అందరూ కోరటదా కష్టాలు వచ్చినప్పుడు అలా పోతారా కష్టాల నుంచి బయటకు వస్తూ ఉంటారా వచ్చినప్పుడు ఎలా వస్తాడు బయటికి మరింత శోభతో బయట కష్ట థింగ్స్ లైక్ దాట్ ఇకనే పెద్దలు ఏమని చెప్తారంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు కంగారు పడతాయా కొంచెం ఓపిక పట్టు నువ్వు ఒక ఒక ఆలోచన చేయి ఫ్రమ్ టుడే మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత నేను ఎలా ఉండేందుకు అవకాశం ఉంది అని ఆలోచించాయి తెస్ట్ ఏమనిపిస్తుంది అప్పుడు ఈ మేఘాలన్నీ తొలగిపోతే నేను ఫ్రీ అయిపోతారని అనిపిస్తుంది అది ఊరటనిషి ఆ విధంగా ధైర్యం పెట్టుకుని అలాగే సహించాలి తప్ప అంతేకాని నాకు హెల్ప్లెస్ హెల్ప్లెస్ అంట నిస్సహాయంగా అయిపోయాను అని అనుకోకూడదు అలాగ నేను నిస్సహాయంగా అనుకుంటే ఏమవుతుందో తెలిసినా చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి మీకు సహాయం చేస్తారా వాళ్ల పనులు వాళ్ళు ఉంటారండి నేను నేను నిస్సహాయము బాబోయే ఒక కేటం వేస్తే ఏమీ అవ్వదు ఎవరి ఎవరి హడాలులో వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎవరిలో ఫోన్ చేసి స్వామిజీ నేను నిస్సహాయని అయిపోయాను నాకు ఫోన్ చేశాను నేను మాత్రం ఏం చేస్తాను నేనేం చేస్తానో తెలిసిన నువ్వు నిస్సహాయుడు అయ్యావు కదా నీకు పదప్రయోగం చేయకు ఎందుకంటే భాషను బట్టి భావము భావములు నిర్మాణం అవుతూ ఉంటాయి నిస్సహాయననే ఫీలింగ్ ని బట్టి నేను నిస్సహాయంగా అనే పదం బయట పెట్టేవాడు ఈ పదాన్ని ఇలాగే వల్లిస్తూ ఉంటే అది ఆ భావం కూడా అలా డెవలప్ అవుతుంది స్టాప్ కంప్లైన్ అవకాశం లాంటి ఉంటే అదే బలం స్టాప్ కంప్లైన్ మరి అయితే ఏం సహాయం ఉంది సహాయం దూరంగా లేదు దగ్గరగా ఉంది ఎక్కడుంది దగ్గరగా లోపల ఉంది బయట లోపల మీ హృదయం లోపల చూడు ధైర్యం అనేది సహాయం చేస్తుంది ఆలోచన కూడా వస్తుంది నువ్వు నిలబడు మీ కాళ్ళ మీద నువ్వు స్వతంత్రంగా నిలబడు లోపలించి ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది నీకు సహాయం చేస్తుంది దాన్ని సహాయం నువ్వు స్వీకరించడం అలవాటు చేస్తుంటే ఎవరికో ఫోన్ చేసిన సహాయం చెప్పే పరిస్థితి అసలు ఉదయించమే ఉదయించు ఈరోజు బిటమే బెటర్ తెలుసు తర్వాత తలు తీసుకుని ఆలోచించు ఏదో ఒక మహాశక్తి ఈ బొమ్మలన్నింటినీ ఆడిస్తోంది తోలి బొమ్మలాటలాగా మహాశక్తి ఆడిస్తోంది అందరూ ఆడుతున్నారు నేను ఆడుతున్నా అది ఇలా ఆడిస్తోంది ప్రస్తుతం ఈ రకంగా ఆడిస్తోంది ఓ నాలుగు రోజులు పోయాక బెటర్ గా ఆడిస్తుంది మనల్ని బాగా ఆడిస్తుంది వాళ్ళందరినీ ఇంకోటి కాబట్టి నీకు ఏ సహాయం అక్కడ నీ లోపల నీకు సహాయం ఉన్నది నీ విధి బలీయమైన ఈశ్వర శక్తి సహాయం ఉండగలదు లా అనుకుని ధైర్యంగా ఉండాలి కానీ నేను నిస్సహాయంగా అయిపోయాను అనుకోకూడదు చాలా తక్కువ సో ఆయన ఏం చేసేదంటే పూర్వం ఉపాసన చేసి అన్ని ప్రతిబంధకాలు ఎన్ని ఉంటే అన్నింటినీ కగలిపెట్టుకోవాలి దీంట్లో ఇంకో రహస్యం ఉండేది ఈ అశ్వమేధ ఉపాసన అశ్వమేధ యాగం నేను ఒక్కడే కాదుగా చేస్తా పూర్వకల్పంలో చాలా ఉంటారు అంటే కొడుకు ఉండేవాళ్ళు చేసిపోయిగా ఎవడో ఇక్కడొకడు అక్కడొకడు అష్టమే త్యాగం చేసిన వాళ్ళు వర డజన్ మంది అయినా ఉంది ఉంటారు వర డజన్ మందో డజన్ మందో ఉపాసన చేసిన వాళ్ళు ఉన్నారు మరి ఓ డజన్ మంది ఉపాసకులు డజన్ మంది అష్టమే త్యాగం చేసిన వాళ్ళు ఉంటే ఇరవై నలుగురు ప్రజాపితులు ఒక్కడే ప్రజాపితం ఉంటాడు మిగతా ఇరవై మాట ఏమిటి అంటే ఈయన ఉపాసనా బలం ఆ ఇరవై ముగ్గురిని వెనక్కి తోసేసి ఈయన ముందుకు అంటే ఇది ఏమండి ఇదేదో కాంపిటీషన్ లాగుండే అలా చేయొచ్చా అంటే అని చేయొచ్చు ఇది లేకుండా ఇప్పుడు పరుగు పందెం పెట్టినప్పుడు లాస్ట్ ట్వంటీ సెకండ్స్ పొందాం అనుకోండి లాస్ట్ ఫైవ్ సెకండ్స్ లో బాగా ముందుకు వచ్చిన వాడు ఒకటి ఉంటాడు వాడు నొప్పుతాడు అంతదాకా ముందు పెరిగింది ఇప్పుడు ఈ పరుగు పందెల్లో లేడరు ఎప్పుడు నగ్గడం తెలుసాది పరుగు పందెల్లో లేడరు ఎప్పుడు నగ్గడం నెగ్గి వాడు ఆ వెనకాలన్న ముగ్గురు నలుగురులో ఉంటాడు ఆ లీడర్ ను చూసుకుంటాడు ఆల్వేస్ కీప్స్ ది లీడర్ ఇన్ దిస్ ఇన్ ది ఫోకస్ ఆ లీడర్ వెనకాల ఒక రెండు గిజాల దూరంలో పరిగెడుతూ ఉంటాడు లీడర్ స్పీడ్ పెంచితే ఇతను ఆ లీడర్ పోయి ఇంకో లీడర్ వస్తాడు ఇంకొకటి ముందు లీడవుతాడు వీడు మాత్రం ఈ నెగ్గి వాడు ఈ కొత్త లీడర్ ని ఫోకస్ లో పెట్టుకుంటాడు ఇంకా హోమ్ రన్ వస్తుంది ఇంకా ఇంకొక పది సెకండ్ లో పరుగు పూర్తి అప్పుడు స్పీడ్ పెడతాడు ఈ లీడర్లు నలుగురు ఐదు లీడర్లు మారుతారు ఈ లోపల వీళ్ళందరూ వెనక్కి పడతారు ఈతను నెబ్బుతాడు అసీనియన్ ఒకతనే ఉన్నాడు అలాంటి వాడు ఫైవ్ థౌసండ్ మీటర్స్ అతనే నెగ్గుతాడు టెన్ థౌసండ్ నెబ్బుతాడు టూ థౌజండ్ నెగ్గుతాడు ఎప్పుడు నెగ్గుతాడు ఎప్పుడు నాలుగో వాడు కిందో ఐదో వాడు కిందో ఉంటాడు ఎప్పుడు అతనే నెబ్బుతాడు అలా నెగ్గాడు ఈ వాళ్ళందరూ ఉపాసనా బలం చేత తమలో ఉండే పాప వాసనలను తగలబెట్టడానికి ముందే ఈయన పాప వాసనలన్నిటిని తగలబెట్టేశారు ఎవడైతే పాపవాసనలను తగలబెడతాడో వారు ప్రజాపతి స్థానంలోకి వచ్చేస్తారు ఆ రకంగా ఈయన వచ్చాడు అందుకోసం ఈయనికి అందరికంటే ముందుగా పాపవాసం మనం తగలబెట్టేది కనుక పురుష అయినాడు కాబట్టి అహం అనే ఉపాసన అహంని పట్టుకున్నట్లయితే మీ హృదయంలో ఉండే కాలుష్యాలు మీకు అనుగుపోయి మీ స్వరూపం మీకు సాక్షాత్కరిస్తుంది అయితే ప్రజాపతి ఆయనే ఫస్ట్ అవును అందుచేత ఓం పూర్ణమ పూర్ణమిగ పూర్ణ పూర్ణము దూర్ణస్ పూర్ణమాధారి పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి